స్తోత్రం నాయన పరిశుద్ధ్రయమల రాజ కృపకల దేవా మహోన్నతుడ ఆలోచనకర్త ఆశ్చర్యకరణ మరణం కృష్ణ దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి నీకు వందనైనా పొద్దు నుంచి హృదయం ధర కంటి ధార చూపుధార నడకార్రియల ధర తప్పుంటే దినమంతా రాత్రంతా పగలంతా కాచి కాపన తండ్రి వేలాది వందనాలు దేవాలెక్కలని స్తోతులు స్తోత్ర దేవ ఈ సుప్రభ మీ సన్నిధి మేము సుప్రభ మాటల ధర పాటల ధర మహమ పొందం దేవం వాక్యాంతర మమ్మల్ని మయం పొచ్చండి ధర ప్రతి పాపాలు క్షమించి మారు మీరు తీసుకొని దేవాన్ని నామానికి మహిమా ఘనత ప్రబోధించుకుని ప్రతి సిస్టర్ని బ్రదర్స్ దీవించి ఆశ్చర్య బలపరి ప్రతి అట్టగలు కొట్టి వచ్చి సైతాన్ని బంధించి నడిపించి వాక్యం ధర నామానికి మహిమా ఘనత ప్రబోధించుకోమని సైతాన్ని బంధించమని దేవాన్ని నామానికి ఘనత ప్రబోధించుకోమని నజడని సర్వ శక్తి నామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రజన్ నీ కృపలే నిధనే బ్రతు కలేను నీ కృపా నాకు చాలును నీ కృపలే నిధనే బ్రతకలేను నీ కృపలే నిధనే బ్రతకలేను జలసులన్నీ ఏక రాసిగా నిలిచిపోయనే నిలిచనుల జలరాశులన్నీ ఏక రాశిగా నిలిచిపోయేనే నిజంతు భూ కంపాలే అయినా వెనుతూ పానులే అయినా అగి భూకంపాలే అయినా వెనుతూ పానులే అయినా నీ కృపయే శాసించునా అవి అనగిపోవునా నీ కృపయే శాసించునా అవి అనగిపోవునా నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదనే బ్రతుకలేను నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదనే బ్రతుకలేను నీ కృపలేనిదే బ్రతుకలేను నా జన్మ భూమి వికటించగా మారిపోయనే మరు భూమిగా నా జన్మభూమి వికటించగా మారిపోయేనే మరు భూమిగా నీ కౌగిలి నన్ను దాచేనే నీ త్యాగము నన్ను దోచేనే నీ కౌగిలి నన్ను దాచేనే ీ త్యాగము నన్ను దోచేని నీ కృపయే నిత్యత్వమా నీ స్వాస్థ్యమే అమరాత్వమా నీ కృపయే నిత్యత్వమా నీ స్వాస్థ్యమే అమరాత్వమా నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదనే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృప లేనిదన్న బ్రతుకలేను నీ కృప లేనిదనే బ్రతుకలేను జగదుపాప్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచి తీవా ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచి తీవ నీ పిలిపే స్థిరపరచేనే నీ కృపయే బలపరచేనే నీ పిలుపే స్థిరపరచేనే నీ కృపయే బలపరచేనే నీ కృపయే ఈ నాకు అనుగ్రహించును నీ కృపయే పరిచర్యను నాకు అనుగ్రహించును నీ కృప నాకు చాలును నీ కృప లేనిదని బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృప లేనిదని బ్రతుకలేను ీ గృపల్లే బ్రతికాలి అల్లి ప్రైజ్ నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మాన కస్తూ పిదము నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మాన नी कनु पाप वले नन मुकाची नील जे दरक मु पाव सोत्रनी श्री कनु पाफ यु चितुकाची नील जे दरक सा वे हे विनेचर हे विनेचर ना तोडू वे नरसितीवे स्तोत्रं स्तोत्रं स्तोत्रं करूपा परकाचितवी स्तोत्रं स्तोत्रं स्तोत्रं स्तोत्रं దాచి శాస్త్రం ఏడారిలోనాజీవితము మేలతో నిడారిలోనాజీతము మేలతో పితివీ ओककी देय नेदर चिरक नन्नु तन्त्रिगाका चा वस्तोत्रम ओककी देय नेदर चिरक नन्नु तन्त्रिगाका चा वस्तोत्रम नृनेशारे शुबिनिंसरे kaka kalam parjitini jitnesare jibinesare mat todwai narajitave e ashalo le nimam prat batakun nim krupato nimtivi ya chale le nina du prasukul me prasukul me phire ne okhi nai na darche rakha nanno kal laga ka sau sutram okhi nai na darche rakha nanno लीला रास सुहने हो ए बिनेसरे ए बिनेसरे उनका कालम काचितिवे बिनेसरे यु बिनेसरे ना तोड़वे न रचतिवे stotram stotram stotram kanupa papaka chitivis stotram stotram stotram stotram kaudi tiloda chitivis stotram thank you praise the lord ankant prabhasam pashudra bhagadeva mi vanalaina సర్వోనతలకు తండ్రి మీకే కృతజ్ఞత అర్పించుకుంటున్నాం ఈ యొక్క సాయంత్రం సమయం నన్నైనా మీ సన్నిధికి వచ్చిన మీ దగ్గరికి వచ్చిన వారిని మీరు తోసుకొచ్చారనైనా ప్రతి ఒక్కరిని గొప్ప దేవుడు దాన్ని బట్టి మీకు ఎంతో బంధనాలు అర్పించుకుంటున్నాం ఈ యొక్క సాయంత్రం సమయం గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నాం మీ యొక్క అవసరం లేన మీ యొక్క నడిపింపు మాకు అవసరం మేము తొట్టిల్లకుండా ప్రభావ స్థిరంగాన్ని మీ అన్ని నిలవడలాగినా మీ కొరకు మాకు అవసరం లేదా మీ సహాయపడమని ప్రార్థిస్తున్నాం మాలో ఇంకేమైనా ఆయాస్కరం ఉంటే చూపించండినైనా దాన్ని ఒప్పుకొని విడిచిపెడతాం మీకు కనికరం మాకు బహు అవసరంనైనా సహాయపడాన్ని ప్రార్థిస్తున్నాం దాన్ని వింటున్న వారిని అందరినీ ఆశీర్వదించండి వారి జీవితంలో నూతన కాలం జరిగించండి ఆగి పెన్న మేళన అనుగ్రహించండి ఆ యొక్క మేళని ఆపుతున్న దుష్ట శక్తులని గర్దిస్తున్నాం ఏసుక్రీస్తున్నా అందరినీ విడిచిపెట్టి పోవాల్సిందే ఒక ప్రవ్వా మీకే వనలు అర్పించుకుంటున్నాంనైనా మా మధ్యలో అనేక మంది ప్రియులు ఈ లోకాన్ని పిడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మీ సంతికి చేరుతున్నారు వారి పనులు వారు ముగించుకున్నారు మేము కూడా త్వరగా మా పనులు ముగించుకోవాల ప్రభా ఈ లోకంలో ఆలస్యం చేయకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ లోకం తట్టు చూడకుండా ప్రభు మీ వైపు చూస్తూ మా గురి ఎదుగు పరిగెత్తులాగా సహాయపడండి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి బలపరచండినైనా ఈ శరీరంలో ఉన్నంత వరకే మేము మిమ్మల్ని మహిమపరచగలం తండ్రి ఈ లోకంలో ఈ శరీరంలో ఉన్నంతవరకే తండ్రి మీ వరకు సాక్షులుగా కాబట్టి శరాలను బహుజాగ్రత్తగా కాపాడుకోవడం లక్షన సేపడండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం దాన్ని బహుగా మీ కొరకు సిద్ధపరచ లగ్న సేపడమని ప్రార్థిస్తున్నాం మేము హైమార్థంగా మమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిషుద్ధ నామంలో ప్రార్థించుతున్నాం తండ్రి ఈరోజు జూలై ఇరవై మూడవ తారీఖు సంవత్సరం మెబలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యయంలోని పద్నాలుగు అవచ్చిన అనుకుంటా ధ్యానిస్తున్నాం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం ముగించి పదిహేనవ వచనానికి మనం వచ్చినాం ప్రపంచాత్మకంగా జరిగే ఈ యొక్క విషయం గురించి మనం ధ్యానిస్తున్నాం బైబిల్ కామెంట్రీస్లలో మటుకు ఇది కేవలం ఒక స్థలానికి సంబంధించిన అనే చూపిస్తూ ఉంటాయి ఏ కామెంటరీ చూసినా కానీ ఇవన్నీ ఏరుశల్యంలో జరగబోతున్నాయి కానీ మనకు తెలుసు ఏరుశల్యం అనేది ఆత్మీయమైంది ఏరుశల్యం అనేది పరమ ఏరుశల్యం అయింది భూ సంబంధమైన ఎరచలం కాదు అంటాడు పౌలు గలతలు రాసిన పత్రికలో బహుతేట ఉంది భూ సంబంధమైన ఎరచలేముంది పర్లోక సంబంధమైన ఎరుషలేముందని కాబట్టి మనమంతా పర్లోక సంబంధమైన ఎరచలా మనుషులం కాబట్టి భూ సంబంధమైన ఎరుషలేము బానిసత్వంలో ఉంది అంటాడు అక్కడ కాబట్టి మనం బానిసత్వం నుంచి బయటికి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు దానికి ఏ సంబంధం లేదు కానీ క్రైస్తవులు ఈరోజు భూ సంబంధమైన ఎరుషలేమని ఒక విగ్రహంగా మార్చుకున్నారు అనేసి మనకి ఎన్నోసార్లు దేవుడు చూపించింది అదే రీతిగా ఇస్రాయల్ దేశాన్ని ఒక విగ్రహంగా మార్చుకుంది క్రైస్తవ జీవితం నేను ఎన్నిసార్లు రుజుపరిచిన పరుశుధ జనాంగం వాళ్ళే నేను కాదు అన్నట్టు మాట్లాడతారు క్రైస్తవులు పరుషుధ జనం ఎవరు అంటే ఇస్రాయల్ అంటారు కానీ పేదలు అంటాడు పరిశుధ క్రైస్తవులు అంటాడు ఏసు ప్రభుని సొంత రక్షకంగా స్వీకరించిన వాళ్ళే పరుశుధ జనాంగం ఏసుప్రభుని తృణీకరించిన వాళ్ళు ఆ దుష్ట సంతానం సర్ప సంతానం లేక సైతాన సంతానం కాబట్టి పరుశుధ జనాంగంగా యేసుప్రభు తన మరణ భూస్థాపన పునరుదం ద్వారా తయారు చేసుకున్నాడు ఆ రీతిగా దేవుడు నీకు జ్యేష్ఠ తప్పు హక్కునిచ్చాడు రక్షణ అనుభవం అంటేనే జ్యేష్ఠ హక్కు ప్రథమ ఫలము కానీ నేను కాదు ప్రథమ ఫలము ఇస్రాయల్ ప్రజలని నీ జ్యేష్ఠ హక్కుని నువ్వు అమ్మేసుకున్నావు అదే అందుకే పా ప్రభువు కడవరి దినాలలో ఏ రీతి ఉంటుంది మొదటి వారు కడపటి వరగుదురు కడపటి వారు మొదటి వారు అగుదురు అన్నాడు దాని అర్థం ఏంటంటే ఏషాబు యాకోబుగా మారాలా యాకోబు ఏషావుగా మారతాడు ఏషావు తన జ్యేష్టత్వ హక్కును అమ్ముకోవడం వలన యాకోబుకి అయితే యుగ సమాప్తిలో యాకోబు దాన్ని తిరిగి ఏషావుకి అంటే ఏషావు యాకోబుగా ఇతాడు యాకోబు ఏషావు ఏషావుగా మారతాడు అది దేవుడ చూపిస్తున్నావు ఆ ప్రవచనాన్ని అందుకే పౌలు ఈ విషయానికి జాప్యం చేస్తూ మీలో ఎవరైనా అట్లుంటేమో పరిశీలించుకోండి అంటాడు చూపించాల రా వాక్యం నూతన నిబంధన పుస్తకాలలో మనం చూస్తాము ముఖ్యంగా పత్రికలలో మీలో ఏషావ్ వంటి భ్రష్టుడు ఎవరిని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అంటాడు అంటే ఏంది రక్షింపబడ్డ వారు తిరిగి ఏషావుగా మారుతారేమో పరిశీలించుకోండి అంటాడు అది ఎక్కడ చూస్తాం హెబ్రిల్ రాసిన పత్రికలో చూస్తామా యాకు రాసిన పత్రికలు చూస్తామా ఈ రోజు ఎవరు రెడీగా ఉంటారు అనుకున్నాను సైలెంట్గా ఉంటే నేనే ట్రై చేస్తున్నాను ఒక కూటి కూటి కొరకు తన చేష్ట తప్పు హక్కు నమ్ముకున్న బ్రష్టు అయిపోయిన ఏషా వంటి వారు మీ మధ్యలో ఉంటారేమో మిమ్మల్ని మీరు చూచుకున్నది అంటాడు కాబట్టి క్రైస్తవులు ఆ రీతిగా తయారవుతారేమో జాగ్రత్త అన్నాడు ఎందుకు అన్నాడు అంటే కాబట్టి చివరికి కష్టపడి ఈరోజు అట్లనే ఉంది ఈరోజు అట్లనే ఉంది క్రైస్తవ జీవితం ఒక దిక్కు సైతాను ఆ రీతికి మోసగిస్తున్నాడు ఇంకొక దిక్కు ఇల్ లోకస్తులు విజృంభించి లేస్తున్నారు కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలా నువ్వు యాకోబు లాగున్నావా ఏ లాగున్నావా ఏ షాబు చేసినప్పుడు అన్య స్త్రీలతో ఎంతమంది ముగ్గురుని చేసుకున్నట్టు చూస్తాం మనం కన్నా నీవు స్త్రీల ఒక స్త్రీని ముగ్గురిని వివాహం చేసుకుంటాడు అన్యులేమన్నా కాబట్టి అదే రీతిగా తన యొక్క నిర్లక్ష్యమైన జీవితం అంటే చివరి కాలంలో అనేకులు ఆ రీతిగా నిర్లక్ష్యంగా ఉండి ఉంటారు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది ఆ వాక్యం ముఖ్యంగా కాబట్టి భ్రష్టత్వంలో పడిపోకుండా మనం జాగ్రత్త భ్రష్టత్వం అంటే తిరుగుబాటుతనం వ్యతిరేకత దేవునికి సో ఎవరైతే తిరుగుబాటుతనంలో జీవిస్తారో దేవుడు వారికి చాలా అవకాశాలు ఇస్తాడు ఇచ్చి ఒకరోజు తీసేస్తాడు వారిని అయితే కణానీలాని గురించి ఎందుకంత కఠినంగా దేవుడు మాట్లాడిందని మనం మనం గతంలో ఒకసారి చూసినాం నిర్దాక్షిణంగా వారిని చంపమన్నాడు దేవుడు స్త్రీలని పురుషులని పిల్లలను కూడా ఎందుకు అంటే అది ఎవరు చెప్పలేరు ఆయన మూడు ఎన్ని వందల సంవత్సరాలు వాళ్ళ కొరకు వెయిట్ చేసింది అమ్మా లేకులకి నాలుగు టైం ఇచ్చిండు అదే రీతిగా నిండివే పట్టణస్థులకి వంద సంవత్సరాలు టైం ఇచ్చిండు యోన ప్రవచనం తర్వాత అట్లా ఆయన ప్రతి ఒక్కరికి టైం ఇస్తూనే ఉన్నాడు ఆ టైం అయిపోయేంత వరకు దేవుడు ఆయన ఓర్పు సహనం కలిగిన వాడు కాబట్టి ఈ రోజుకి కూడా అంతే దేవుని గుణగణం ఆయన ఎంతో ఓర్పు సహనాలు కలిగిన వాడు ఆయన మీదికి తిరుగుపడతనం చేస్తున్నారు ముఖ్యంగా సౌళ్లు పౌలుగా మారక ముందు చంపుటకు బయలుదేరినప్పుడు ఎవరు చెప్పగలరా వాక్యం అప్పోసుల కార్యంలో దేవుడు మాట్లా చేస్తున్నావు మాట్లాడుతుంటాడు సౌళ్ళుతో సౌల సౌల నీ నన్ను హింసిస్తున్నావు దాని తర్వాత ఏమని చెప్పగలరాని చూద్దాము నేను ఇరవై రెండో వచ్చిన మొన్న ఈ ఇరవై రెండో వచ్చిన ఇక్కడ ఏముందంటే తొమ్మిదో అధ్యాయంలో అతడు ప్రయాణము చేయొచ్చు తమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక విలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నీళ్ల మీద పడి సౌలా సౌలా నీ నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరము కలుగుతా వినను బ్రహ్మ నీవెవడివని అతడు అడగగా ఆయన నేను నువ్వు హింసించుకున్నా ఏసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము అక్కడ నువ్వు ఏమి చేయ అంతే ఉందన్న ఇంగ్లీష్ లో అట్లా లేదా నుంచి ఆరు చదువు బ్రదర్ ఓకే అన్న ప్రభువా నీవివడవని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న ఏసును లేచి పట్టణంలోనికి వెళ్ళము అక్కడ నీవు ఏమి చేయవలను అది నీకు తెలుపుబడునని చెప్పాను అప్పుడు అతడు నీళ్ల మీద పడి సౌలా సౌలా నీవెలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు ప్రకాశించండి అయితే ఇంగ్లీష్ లో ఏముందంటే నాకు తెలుగులో చదివినట్టు జ్ఞాపం వస్తుంది కానీ ఎందుకు లేదు ఇప్పుడు చదివితే కనిపిస్తలేదు నీకు అపోజిల కార్యం లేదు ఏమను అంటే ఇట్ ఈస్ హార్డ్ ఫార్ ది టు కిక్ అగేన్స్ట్ ద్రిక్స్ అని ఉంది ముళ్ళను ముళ్ళను తన్నడము నీకు బహు కష్టము ఆ పదం ఉంది అక్కడ సెంటెన్స్ వ్యతిరేకంగా ఉందన్నా స్టడీ బైబుల్లో ఉంది స్టడీ బైబుల్ ఏముందంటే అతడు ప్రభు నువ్వెవరు అని అడిగాడు అందుకైనా నీ హింసించిన ఏసునే నేను మునికోలలకు ఎదురు తన్నడం నీకు కష్టం అతడు వణుకుచూ విస్మయం చెందుతూ ప్రభు నేనేమి చేయాలని కోరుతున్నావు అన్నాడు అది తెలుగులకి తెలుగు బైబిల్ నుంచి వెళ్ళిపోయింది అది ఆ పదం మునికోలములకు వ్యతిరేక ఎదురుగా తన్నడము నీకు కష్టం ఎదురు తన్నడం నీకు కష్టం మునికోలములు అంటే ముళ్ళు అవి ముళ్ళ కంపెనీ కష్టం అంటాడు ఎవరన్నా తాంతరా ముళ్ళ కంపెనీ తన తే కదా ఆ విషయం గురించి మాట్లాడుతున్నాడు పౌలు తండ్రి దేవుడు మన ప్రభు కాబట్టి దేవుడు పౌలు కూడా ఒక టైం ఇచ్చిండు అన్న విషయాన్ని నేను మీకు హెచ్చరిస్తున్నాను పౌలకు కూడా ఒక టైం ఇచ్చిండు చాలా మందిని చంపించినవు చాలా మందిని హింసించినవు సెఫెన్ చంపినప్పుడు ఆమోదించినవు ఇంకెంతో మందిని నువ్వు చేరశాలలో వేసినావు ఇప్పుడు బయలుదేరినవు ధమస్కులో కూడా పట్టుకొచ్చి చేరశాలలో వేస్తామని ఉన్నవారిని అంటే దేవుడు ఎంత సహనము ఎంత ఓర్పు గలవాడన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ దీంట్లో ఏం జరుగుతుందంటే ఆ ఓర్పులో ఎంతోమంది విశ్వాసం చనిపోవడం మనం చూస్తున్నాం ఇప్పుడు చాలా మంది ఒక ప్రశ్న వేస్తుంటారు మణిపూర్లో ఇట్లా జరుగుతుంది కదా మన దేవుడు ఎందుకు సైలెంట్ గా కూర్చొని ఎదురు చూస్తుందంటే ఆయన తీర్పు అట్లా ఉండదు ఇమీడియట్ గా ఉండదు తీర్పు ఓర్పు సహనాలు కలిగిన వాడు కాబట్టి కన్నా ఎన్ని మూడు వందల సంవత్సరాలు అదే రీతిగా ఐగుప్తులకి నాలుగు వందల సంవత్సరాలు ఇచ్చిండా లేదా నాలుగు వందల నలభై సంవత్సరాలు ఇచ్చిండు వాళ్ళని అట్లనే ప్రతి ఒక్కరికి అమరీలకు నాలుగు ఇచ్చిండు అట్లా ప్రతి అన్య దేశం పెట్టిండు వాళ్ళు మారకపోతే చివరికి శిక్షించిండు వాళ్ళని నిర్మూలించండి దేవుడు అదే ఆయన విధానం మనం మటుకు పగ నా పని అన్నాడు కాబట్టి దేవుడు ఆయనకే ఉపజప్తం మనం కొట్లాడడం మనం కొట్లాడేది శరీరాలతో కాదని పౌలు ఎన్నిసార్లు మనకి జ్ఞాపకం చేస్తుంటాడు ఎఫ్ఎస్ఆర్ రాసిన పత్రికలో కాబట్టి సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధానం ఏంటంటే ఆయన ఓర్పోయిన వాడు కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలోని వాక్యంగా ఇప్పుడు మనం పోతున్నప్పుడు ఈ విషయాలు దీర్ఘంగా మనకి మంచి జాగ్రత్తగా అర్థమవుతాయి అది ఏంటంటే పద్నాలుగో వర్షం నుంచి మనం చూసినాము ఆ మూడు అపవిత్ర కప్పల వంటివి ఈ మూడు అపవిత్ర కప్పల వంటివి అంటే అపవిత్రమైన కప్పలు అపవిత్రమైన జీవులను తెలిసి మనకి వాటికి సంబంధించిన విషయాలు ఎన్నో చూసినాము ఈ కప్పలు ఫర్టిలిటీకి సంబంధించినవి అవి విపరీతంగా గుడ్లు పెడతా ఉంటాయి అవి వర్షాకాలం ఎక్కడ పడితే కూడా మరి విశేషంగా ఊర్లలో ఎక్కడైతే నీళ్లు బావులు ఉంటాయో అక్కడ అవి అరుస్తూనే ఉంటాయి రాత్రులంతా వాటి అలవడం అన్నట్టు అవి బహు భయంకరంగా వాటి శబ్దాలు కొన్ని పెద్దవి ఉంటాయి మండల కప్పాలంటే అవి అవరుస్తుంటే అసలు ఇంకా భయం చాలా ఆ వారిస్తే డాగ్స్ అరిసినట్లే కుక్కలు అరిసినట్లే ఉంటాయి అంత వాటి శబ్దాలు పర్లేదు అయితే ఇక్కడ మనం ఏం చేసినామంటే ఈ అపవిత్ర ఆత్మలు మూడు రకాల ఆత్మలనేది మీకు చూపించిన ప్రపంచాత్మకంగా బయలుదేరిన ఆత్మలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి అన్నప్పుడు ప్రపంచంలోని రాజులందరినీ ఏసు ప్రభుకి వ్యతిరేకంగా తిరుగుబడతనంగా తయారు చేస్తుంది అవి ఈ ఆత్మల గుణగణం అయితే ఇంకొంతకాలం క్రిందట చూపించిన ఒక వారం క్రిందట ఏ రీతిగా అయితే దేవదూతలు దేవునికి తిరుగుబడతనం చేసినారు ఆరోపణ కలిసి పడవేయబడ్డారు ఆ తిరుగుబడతనం చేసిన దేవదూతలు మనిషిని కూడా తిరుగుబాటు దారుణిగా తయారు చేసినట్లు మనం చూసినాం ఏదైనా తోటలో అంటే ఈ సృష్టి మొత్తము దేవునికి తిరుగుబాటుతనంలోనే జీవిస్తుంది అని ప్రభు మనకు చూపించండి ఇప్పుడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాలనో అర్థంగానే శితులు ఉన్నాడు అందుకు ఆయనకి లక్ష నలభై వేల మంది అంటే చాలా ఇష్టం ఎందుకు వారిని ఆయన చెంగున ముడి వేసుకుండానే నేను చూపించిన మీకు హెచ్కెల్ గ్రంథంలో తర్వాత వారిని సేయోను పర్వతం మీద నివసింపజేసుకుంటుడు అన్న విషయాన్ని నేను మీకు చూపించిన ఎందుకంటే ఈ గుంపు తప్ప ఎవరు కూడా ఆయన హృదయాన్ని అర్థం చేసుకోలేరు ఎవరికి అర్థం కాదు యశ్వ ప్రణాళిక ఆయన చిత్తం కేవలం లక్ష నలభై నాలుగు వేల మందికి తప్ప అది ఎవరికి అర్థం కాదు కానీ లక్ష నలభై నాలుగు వేల నేను వారం జ్ఞాపకం చేసిన దాసులు నిద్రించుతున్న సమయంలో శత్రువు వచ్చి గురువులు చలిపోయిండు అని ఈరోజు లక్ష నలభై మంది కూడా నిద్రపోతున్నారు అధిక చేత కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలు ధన సమస్యలు ఆర్థికంగా ప్రతి విషయంలో అందుకు వాళ్ళు ఎక్కువ ప్రార్థనలో సమ్మె గడపలేకపోతున్నారు కానీ దాన్ని మనం సవాలుగా తీసుకోవాలని చెప్పిన నీకు ఎట్లున్నా ఎటువంటి పరిస్థితి ఉన్నా నువ్వు మటుకు మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాన్ స్టాప్ భాషలలో దేవుడిని ప్రార్థించాల ఎందుకంటే ఎనిమిది గంటలు స్వార్థం కొరకు వాడుకుంటున్నావు ఎనిమిది గంటలు నిద్రపోతున్నావు తక్కిన ఎనిమిది గంటలు ఏం చేసినావు అంటే అంతగా మోసపోయింది క్రైస్తవ జీవితం మీరు దివరాత్రంలో ఎవడు ధ్యానిస్తున్నాడు వాక్యం ఎవరు ధ్యానిస్తలేరు ఒక్కడన్నా కనీసం నూటికి ఒకడన్నుట్టడా ఖచ్చితంగా అనుమానమే నాకైతే ఎందుకంటే ఆయన తిరిగి వచ్చే సమయానికి భూమి మీద విశ్వాసానికి కనుగొనాలను ఎందుకన్నాడు ఒకటి కూడా ఉంటుందా ఉంటుందా నువ్వేమో ఆ సేవన పర్వతం మీద ఎంత పట్టు ఉంటేవి మళ్ళీ భూమి మీద ఎవ్వరు ఉండడు నువ్వు భూమి మీద ఉండవు ఆయన వచ్చేటానికి నువ్వు ఆయనతో పాటు ఒకటి కాబట్టి ఈ అపవిత్ర ఆత్మలు ఏం చేస్తున్నాయంటే ప్రపంచమంతటా వెళ్ళి ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్లు గవర్నర్స్ రాజులలో దూరిపోయినాయి ఈ ఆత్మలు ఎట్లా దూరుతాయి నేను ఏదో ఒక రోజు మీకు ధీరంగా చూపిస్తా కానీ అవి ఎట్లా దొరుకుతున్నాయి అంటే మనకు ఒకటే తెలుసు వాటికి నువ్వు అవకాశం ఇస్తేనే దొరుకుతాయి లేకపోతే అవి నీలో రాలేవు మనుషులకి అవి రావాలంటే మనుషులు వాటికి అవకాశం ఇవ్వాలి ఎట్లా వాళ్ళు కూడా అపవిత్రమైన జీవితంలో జీవిస్తేనే అది ఒక సహవాసం ఉంది ఇవి అపవిత్ర వాళ్ళు కూడా అపవిత్రంగా జీవిస్తున్నారు కాబట్టి వారికి మంచి సహవాసం ఉంటుంది అప్పుడేమైందంటే ఈ సున్యాసంగా వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళని వాళ్ళ తలంపులని వారి ఆధీనంపైకి తీసుకొని దేవునికి విరుద్ధంగా దేశాన్ని తయారు చేసింది అంటే రాజు కాదు దేశం దేశం తయారవుతుంది ఉదాహరణకి ఒక ఒక దేశపు ప్రైమ్ మినిస్టరు హోమో సెక్షువల్ ఉన్నాడు అనుకోండి లేక లెస్బియన్ కానీ గే గాని మనిషి ఉన్నాడు అనుకోండి వాటికి తెలుగులో సరిగ్గా పదాలు ఉండవు నేను చూసినా అది చెప్తే కూడా అర్థంగా కామన్ మ్యాన్ కి కాబట్టి రెండు రాష్ట్ర పత్రికల్లో తెలుసు వీళ్ళందరూ ఎవరు అంటే ఎవరు అంటే అందులో గే లెస్బి ఇట్లా రకరకాల గుంపులు ఉంటాయి గే గే అంటే పురుషులు పురుషులు జీవించేవారు అదే రీతిగా లెస్బియన్స్ అంటే స్త్రీలు స్త్రీలు కల్సి జీవించేవారు ఇది ప్రపంచాత్మకంగా జరుగుతుంది అయితే ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లే అటువంటి వాళ్ళైతే ఆ దేశంలో అట్లా అంటే వాళ్ళు లాస్ తీసుకొస్తారు సమర్థించడం వల్ల వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాణ్ణి ఒక చట్ట నేరం కింద దాన్ని పరిగణిస్తారు అన్నట్టు వాడిని జైలు వేస్తారు వాడిని హింసిస్తారు అన్నట్టు సో వాళ్ళ గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడద్దు వాళ్ళ గురించి నవ్వుతే కూడా నాకు తెలుసు ఒక కేసు మన దేశంలో ఆ గేని చూసి నవినందుకు ఉద్యోగమే పోరుకుంది ఒక ఆయన ఎంత హెసిరు ఉద్యోగం ఎందుకంటే బట్ కంప్లైంట్ చేసినా నన్ను చూసి నవ్వింది మేన్ ఎందుకు నవ్విన అంటే ఎందుకు నవ్విందంటే వీళ్ళు వేసుకుంటే బట్టలు అట్లుంటాయి అన్నట్టు హోమోసెక్షువల్స్ గే పీపుల్ వేసుకుంటే బట్టలు వింత రకంగా ఉంటాయి అందుకే నువ్వు బహు జాగ్రత్తగా ఉండాల వాళ్ళు పక్కనే ఉంటారు నీ ఉద్యోగ స్థలంలో చాలా మంది ఉంటారు కంపెనీస్లలో నాకు చాలా మంది హెచ్ఆర్ మేనేజర్స్ వైస్ ప్రెసిడెంట్లు సిఈఓలు ఉన్నారు అందులో నేను అనేది ఏంటంటే ఈ యొక్క ఆత్మ ఇది ఒక అవిత్ర ఆత్మ మనకు తెలుసు లేవి కాడ చూస్తాం వీటికి సంబంధించినవి దేవుడు వీటిని అసహించుకుంటాడు ఇవి ఇవి దురాత్మలు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు ఈ మనుషులలో దురాత్మలు ఉంటాయి కాబట్టి అవి ఏం చేస్తాయంటే రాజులలోనే దూరిపోయినాయి కాబట్టి రాజుల ద్వారా ఆ దేశం దేశమే దేవుని ఆజ్ఞకి తిరుగుపడతనం చేస్తుంది అన్నట్టు దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తుంది అన్నట్టు ఈ అపవిత్ర ఆత్మలు అట్లా జమా చేస్తున్నాయి ప్రపంచంలో అందరినీ పోయింది తయారైపోయింది ఇప్పుడు ఏం కేవలము మనం చివరికి క్షణాలలో అంతే అవి నేను త్వర త్వరగా మీకు ఇదో చూపించేస్తాను అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నాయి ఇవన్నీ చివరి ఈ విషయం మీరు అర్థమైతే చాలు పదిహేనవ వర్షంలో మనం ఇప్పుడు చూస్తున్నాం అయితే పదిహేనవ అచ్చిన వచ్చిన వరకు పదిహేను పదహారు వర్షాల వరకు మనం ఏమర్థం తీసుకుంటున్నామంటే ఆరవ దూత తన పాత్రను వేసినప్పుడు జరిగింది అన్నట్టు అంటే ఆరు తర్వాత ఏడు సమాప్తం ఏడు అంటే మొత్తం సైలెన్స్ అన్నట్టు ఎండ్ అన్నట్టు ఈ లోకము ఎండ్ అన్నట్టు ఆరవది మహాశ్రమల కాలం ఆరో అక్కడంతా మతపరమైన క్రైస్తవులు అందరూ చనిపోతారు హతసాక్షులు అవుతారు అన్న విషయాన్ని మనం అక్కడ చూసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఆరవ పాత్రకి ఏం జరిగిందన్న విషయమే ఇక్కడ మనం చూస్తాం ప్రపంచాత్మకంగా సైతానుడు అని అనుచరులు అంటే మృగము అబద్ధ ప్రవక్త దాని తర్వాత ఘట సర్ప ఈ మూడు ఒకటే ఆత్మ ఈ మూడు ఒకటే కానీ వాటి యొక్క పరిణామాలు అవి ఆయన చూపించిన మీకు ఈ మూడు ఏందనేది ఈ మూడు అంటే కట సర్పం అంటే ఏంది అబద్ధ ప్రవర్త అంటే ఏంది దాని తర్వాత అబద్ధ అంతేనా ఒకసారి చూడండి ఆరవ దూత తన పాతలను యూఫెట్టిస్ అన్న మహానది మీద కుమరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరిచినట్లు దాని నీళ్లు ఎండిపోయిన మనం చూసినాము మూడు నాలుగు నెలల నుంచి మొత్తానికి ఎండిపోయింది అచ్చారు రివర్ ఆశ్చర్యం మనం ఇక్కడ ధ్యానిస్తున్నాము ప్రకృతి సజంగా ఎండిపోయింది కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎండిపోయింది మూడు నెలల ఇప్పుడు మీరు యూట్యూబ్ లో కొడితే కనిపిస్తుంది యూ ఫ్రెటెస్ రివర్ గురించి కొడితే అది ఎండిపోయి దాని కింద ఎన్నో గుహలు ఉన్నాయంట అందులో రకరకాల బంగారం ఉందంట గతంలో మనుషులు జీవించారంట అంటే అప్పుడు లేదు అంత అంత ఎత్తుకి నీళ్లు లేవు ఇప్పుడు ఆ ఎండిపోయి అవన్నీ బయటకు వస్తున్నాయి కింద ఇండ్లు ఉన్నాయంట రివర్ కింద రకరకాల గుహలు ఉన్నాయంట వారు సీల్ చేసి పెట్టుకున్నారు గవర్నమెంట్స్ అన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వింటున్నాం ఈరోజు మనం ఎప్పుడు తెలియదు చరిత్రలో రెండు సంవత్సరాల నుంచి యూఫెటిస్ నది కింద ఒకప్పుడు మనుషులు నివాసాలకి పెట్టుకున్నారని అప్పుడు లేదంతగా నది అని అదంతగా నీళ్ళంత నింపేసి మనుషులంత రకరించి వెళ్ళిపోయినట్లు గుహలు ఉన్నాయి అందులో రకరకాల వస్తువులు ఉన్నాయి అన్ని చూపిస్తున్నారు యూట్యూబ్ లో సరే కానీ మనకు తెలుసు ఇది ప్రకృతి సహజమైన విషయం కాదు ఇది ఆత్మీయమైంది ఎందుకంటే పాతవి గతించిన సమస్య ఈ యూట్యూబ్ లో ఉండే వీడియోలన్నీ ప్రకృతి సహజంగా ఉన్న విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాయి అవి వాటికి ఆత్మీయమైన సత్యం తెలియదు ఎందుకంటే వాళ్ళు లక్ష నలభై నాలుగు వేల మంది గుంపులు ఉంటేనే కానీ వాటికి వారికి అటువంటి ఏర్పు అటువంటి పిలుపు ఉండదు అనే అటువంటి సత్యాన్ని గ్రహించలేరు అని ఇంకా ప్రకృతి సహజంగానే చూస్తూ ఉంటారు మీరు యూఫరెటిస్ అనేది ఎండిపోయింది కాబట్టి బహు భయంకరమైన కాలంలో మనం ఉన్నామని అట్లా చూస్తుంటాం మనం అక్కడ యూట్యూబ్ ఛానల్లో కానీ మనకు తెలుసు యూఫరెటిస్ అనేది బబ్లంకి సంబంధించింది దాని తర్వాత నీళ్ళు ఎండిపోవడం అనేది జీవం పోవడం అనేది వాక్యానికి ప్రాధాన్యత లేకపోవడం అనేది మనుషులు నీళ్లు లేక ఉన్నారన్న విషయాన్ని ఎడారిలాగా తయారైపోయింది మతపరమైన జీవితం అనేది ఇటువంటి సత్యాలు మనకు తెలుసు కాబట్టి ఇది బబ్లుంకి సంబంధించిన బోధాన్ని మనకి ఇప్పుడు ఇంకా బహుతేటగింది బబ్లుకి సంబంధించిన నీళ్లు పోయినాయి నిండిపోయినాయి యూఫరెటిస్ అది నీళ్లు సపోర్ట్ చేస్తుంది ఆ దేశాలకి దాని చుట్టుపక్కలది ఈరోజు ఉన్నాయి సిరియా ఇరాన్ ఇరాక్ దేశాలకి నీళ్లు సప్లై చేస్తుంది యూఫరెటిస్ అది ఇప్పుడు అది బంద్ అయిపోయింది ఇప్పుడు ఆ దేశాలు కొట్లాడుకుంటే నాకు తెలుసు కాబట్టి ప్రకృతి సత్యమైనది కానీ మనకు తెలిసిన ఆత్మీయమైన విషయం ఏంటంటే ప్రపంచమంతట మహాబాబులో ఉన్నదని రాజధాని మతపరమైన జీవితము ఇప్పుడు అక్కడ వాక్యం లేదు ఎండిపోయింది మొత్తం కాబట్టి అబద్ధ ప్రవక్తం బహు సునాయాసంగా ఇప్పుడు వాడి పని వాడు ముగించుకుంటాడు అన్నట్టు వానికి అధికారం ఇచ్చిందే దేవుడనే ఎన్నిసార్లు మీకు చూపించిన ఆరవ బూర ఊదినప్పుడు మనుషుల్ని చంపుటకు వానికి అధికారం అనుగ్రహించి ఇవ్వబడను అని మనం చూసిన వాక్యం గతంలో కాబట్టి ఆరవ ముద్ర ఆరవ పాత్రకు సంబంధించిన విషయాలు ఇక్కడ ఇవి ప్రపంచాత్మకంగా పోయి అంత దేశాలన్నీ వారి వారు చే వాటి వాటి సూచనల ద్వారా అవి చేసే సూచనల ద్వారా మనుషులందరూ మోసపోయారు మోసపోయి అవి చెప్పినట్లే వాటి వింటబోతున్నాయి అయితే సూచక క్రియలు అనేది మనము మతపరమైన జీవితాన్ని చూస్తాం కానీ సైన్స్ బయట చూడమన్నట్టు కానీ ఒక రీతిగా కూడా మనకి ఇవి సూచక క్రియలు ఆశ్చర్యం అనిపిస్తాయి సైన్స్ ఇప్పుడు ఈరోజు కూడా ఇప్పుడు మనం ఎట్లా సంభాషిస్తున్నామంటే ఇంటర్నెట్ లో అది ఒక ఆశ్చర్యమే నేను మాట్లాడుతుంది అది వేవ్స్ లాగా మారడం ఏంది ఇంటర్నెట్ లాగా పోవడం ఏంది అక్కడి నుంచి ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్స్కి రావడం ఏంది ఇది క్రియనే కదా కాబట్టి చివరి కాలంలో సైన్స్ కూడా అట్లా ఆశ్చర్యకర్య చేయబోతుంది అవి ఒకరోజు నేను మీకు చూపిస్తాను ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి బైబుల్ ఏం చెప్తుందన ఎప్పుడో ప్రవచించు ప్రవక్తలు ఏఐ వస్తుంది అనేష్ దాని దాని గురించి కానీ దాన్ని నువ్వు పానీస్ తీసుకుంటావా లేక నువ్వే దానికి బానిస అయిపోతావా అక్కడే ఉంది నీ జీవితం క్రైస్తవ జీవితంలో టెక్నాలజీకి ఎప్పుడు బానిస కావద్దు నువ్వు దాని దాన్ని బానిసలాగా వాడుకోవాలా ఎందుకంటే సమస్త సృష్టి మీద నీకు అధికారం ఇచ్చినా అన్నాడు దేవుడు దీన్ని లోపరుచుకోమన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఏఐ నీకు వ్యతిరేకంగా తయారవుతుంది మతపరమైన జీవితాలకు వ్యతిరేకంగా తయారైతుంది ముఖ్యంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా తయారవుతుంది అప్పుడు నువ్వు వాటిని నీ ఆధీనంలో తీసుకుంటావు నీకు అధికారం ఇచ్చింది దేవుడు సమస్త సృష్టి మీద దీన్ని లోపరుచుకోమన్నాడు మనం దాన్ని ఎట్లా ఆ జ్ఞానం లేదు కాబట్టి అందరూ శ్రమలుగుండా పోయి మరణిస్తారు కానీ ఎప్పుడైతే నీకు ఆ సత్యం అర్థమవుతుందో నువ్వు ఆ టెక్నాలజీని కూడా నీ ఆధీనలోకి తెచ్చుకుంటావు ఒక రోబోట్ నీకు వ్యతిరేకంగా వస్తుందంటే నేను చంపనికి నువ్వు దాన్ని గద్దిస్తే ఆ టెక్నాలజీ ఆ మెషిన్ నీ మాట వినాల్సిందే అటువంటి స్థితికి మనం ఎదగాల కొంతకాలంలో త్వరలో నేను మీ గతంలో కూడా చూపించిన ఈ యొక్క వ్యాక్సిన్స్ ఏం చేస్తాయి మీ శరీరాలని అనిషి అవి మీ శరీరాలు బలహీనంగా పిల్లలు పుట్టరి ఇక మీదట ఆ వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళకి నేను చూపించిన తర్వాత ఈ వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు అమ్మాంతంగా చచ్చిపోతారని చూపించాను ఎంతమంది హార్ట్ అటాక్తో చనిపోయినారు కొన్ని వందల మంది రిపోర్ట్స్ నేను చూసిన తర్వాత ఆ రిపోర్ట్స్ న్యూస్ పేపర్లకు రానిలేదు టీవీలకు రానిలేదు ఆ వ్యాక్సిన్ లోపల ఏముంటుందో నేను చూపించిన కాబట్టి వాటి దగ్గరికి మనం పోవద్దు సరే చాలా మంది వ్యతిరేకమైన పేరు చాలా మంది తిరుగుబడతారని చేశారు నేను చెప్పిన మాటలు నీకు సైన్ నీ డాక్టర్ల కంటే ఎక్కువ తెలుసా కానీ వాళ్ళకి తెలియదు డాక్టర్లు నా దగ్గర కూర్చొని సరే నేను అంతగా చెప్పలేను నా బాధ్యత చెప్పడమే వినే బాధ్యత మీది లేకపోతే మీ కూరు మీ కుటుంబాలు ఎట్లా ఆయన కొరకు జీవించగలరు వస్తాయి మనుషులకి రోగాలు వస్తాయి వాటి నుంచి ఉపశమనం ఎట్లా విడుదల మొదలు కూడా దేవుడు వాటిని మనం పాటిస్తాం మళ్ళీ పాటించకపోతే తిరుగుబడతానమే కదా లేక నిర్లక్ష్యం అన్నట్టు కాబట్టి ఇవి ప్రపంచంలోని రాజులందరినీ జమ ఈ దురాత్మలు ఇవి అపవిత్రాత్మలు దురాత్మలు కావు అపవిత్రాత్మలు అపవిత్రత అంటే నీ శరీరాన్ని అపవిత్రపరిచేడి నీ హృదయాన్ని అపవిత్రపరిచేడి అనట్టు నీ మనసును అపివిత్రపరిచేడి అనట్టు అట్లా అపవిత్రపరిచి మనసు అందరూ ఏసు ప్రభు యొక్క వాక్యానికి విరుద్ధంగా ఏసుప్రభు బిడ్డలకి విరుద్ధంగా ఈ రాజ్యాలు లేస్తున్నాయి ఆరవ బూర ముగింపుకి మనం దగ్గర అయిపోయినాం ప్రతి ఒక్కరూ హతసాక్షులు అవుతారు కింద ఆత్మలు అన్న వాక్యం కొంతకాలం కిందట నేను చూపించిన బలిపీఠం క్రింది ఆత్మలు అంటే ఏసు ప్రభు కొరకు బలి అర్పించబడ్డ వాళ్ళు వీళ్ళు ఏసు క్రీస్తు నామం మరణించిన వాళ్ళు అంటే ఏసు యొక్క బిడ్డలు అన్నట్టు అంటే ఏసు మరణానికి సాదృశ్యం బలిపీఠం ఆత్మలు అంటే ఏసు నమ్ముకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా చెప్తుంది ఎందుకు మరణిస్తారు అంటే అది మీకు చూపించాను సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవాడు సంపూర్ణంగా సత్యంగా మరాలంటే వాళ్ళు ఉన్న అబద్ధాన్ని దేవుడు తీసివేయాల కొరంతెల్లి రాష్ట్రపత్రిక మంత్రి పత్రికల చూపించిన వాక్యం కాబట్టి వీళ్ళందరూ నాదా సత్యస్వరూపి ఎందాక ఈ పూనే కృత మా నిమిత్తమై తీర్పు తీర్చక ఉండవు అని ఏడుస్తామనే ఆత్మలే కొన్ని వేల సంవత్సరాల నుంచి పాత నిబంధన కాలం నుంచి పాత నిబంధన కాలంలో కూడా ఇశాల కొంతమంది విశ్వాసులు ఉన్నారు దేశమంతా చెడిపోయింది బహు కొంతమంది ప్రభు కొరకు జీవించగలిగినారు మెసై కొడు కనిపెట్టుకున్న వాళ్ళు వాళ్ళందరూ ఏడుస్తున్నారు మమ్మల్ని అనవసరంగా చంపినారు వీళ్ళు రాజులు ఈ పోలీసులు ఈ జడ్జిలు ఆర్మీ మిలిటరీ ఫెలోస్ మత యాజకులు మత నాయకులు గుండాలు మేము నిరాపదరాల్లో మమ్మల్ని అనవసరంగా చంపేరు దేవా ఎందాక వారికి నువ్వు తీర్పు తీర్చుకుంటావు కొంతకాలం ఆగండి కొంతకాలం ఆగండి మీ సహదాసుల సంఖ్య సంపూర్తి అయ్యేంత ఆగండి మీరు ఎట్లా మీ సహదాసులు ఇంకా చాలా మంది చనిపోతున్నారు త్వరలో వాళ్ళందరూ చనిపోయినాక సంపూర్తి అయినాక అప్పుడు నేను ఈ లోకానికి తీర్పు తెలుస్తా ఒకసారి చూడండి పైతు రాష్ట్ర మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం వరంతరగా చదువుతారా పేసరాష్ట్ర పైత రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభమాగు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్నే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారికి అయితే ఏమవును అయితే ముందు తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభమాగును అని చెప్తున్నాడు వచ్చింది ఆల్రెడీ ఒక కాలం వచ్చిందంటున్నాడు జడ్జిమెంట్ దేవుని జడ్జిమెంటు ఫస్ట్ చర్చికే అని చెప్తుంది ఆ వాక్యం అందరు హతసాక్షులు అయినాక దాని తర్వాత ఈ లోకస్తులకు జడ్జిమెంట్ కాబట్టి ఎందుకు తీర్పు తీరుస్తుంది దేవుడు ఎవరైతే ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉంటారో వాళ్ళకి జడ్జిమెంట్ తప్పదు శిక్ష తప్పదు భూనివాసులకి శిక్ష ఎప్పుడు వస్తుంది ఫస్ట్ దేవుని బిడ్డలకి శిక్షిస్తున్నాడు ఎందుకు అంటే వీళ్ళు తిరుగు వర్తనం చేసిరని ఆయనకు ఇసాల్పదులు ఎన్నిసార్లు తిరువర్తనం చేశారు దేవునికి విరుద్ధంగా కానీ అలా శిక్షించిండా లేదా శత్రురాజులను లేపిడా లేదా న్యాయధిపతుల కాలం అంతా అదే కదా పన్నెండు మంది న్యాధిపతులు ప్రతి న్యాధిపతిని లేపక ముందు ఇసాల్ ప్రజలు అన్య దేవతలని ఆరాధించిండ్రు అన్యుల ఆచారాలు పాటించు దేవుడు వాళ్ళని శిక్షించిండ్రు ఒక శత్రురాజుని లేపిండు ఆ శత్రురాజు వీళ్ళని భారం వీరిని బానిసలాగా తీసుకొని పోయిండ్రు వారి భారం వీళ్ళ మీద అధికంగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళని విని వాళ్ళ ప్రార్థనలు విని వారికి ఒక న్యాయధిపతిని పినికి వస్తే ఆ న్యాధిపతి వాళ్ళని పిడిపించిండ్రు కొంతమంది ఫెయిల్ అయినట్టు మనం చూస్తాము కానీ దేవుని విధానం అదే ఎవరైనా కానీ నువ్వే కానీ రక్షింపబడ్డవాడే కానీ రక్షణ అనుభవం లేని వాడే కానీ ఆయన సృష్టికి ఆయన విధులకి విరుద్ధంగా జీవించేవాడిని శిక్షిస్తారని తప్పకు కొంతే టైం అంతే ఆయన కృప కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఆయన ఎంతో ఎదురు చూస్తున్నాడు ఇంకా కనిపెట్టుకున్నాడు ఇంకా మారుతారు ఇంకా మారుతారు ఇంకా మారుతారు పాపిని శిక్షించడం కాదు ఆయనకు పాపి రక్షింపబడడం అనేది ఆయనకు కావాల్సింది వాడు ఎంత పాపి కాబట్టి మొదట తీర్పు దేవుని బిడ్డలకి అందుకే గొప్ప జనం మంది ఆ యొక్క సేవన పర్వత మీద కాపాడబడుతున్నారు అందుకు ఆ గుంపుల నుంచి బయటికి రావాలనేసి మనం చెప్తా ఉంటాం ఎందుకంటే మొదటి రెండు గుంపులతో మనం ఎప్పుడు సహసం చేయము మూడో గుంపుల నుంచి మనం బయటికి వచ్చినాము ఆ మూడో అనేక మంది అన్నారు మన వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా బయటికి తీసుకొని రావాలి అదే మన సేవ వినరు అయినా కానీ మనం విడిచిపెట్టం వాడు ప్రేమతో సహనంతో ఓర్పుతో ఎంతో టైం పెట్టాల్సి వస్తుంది ఎంతో సమయం పెట్టాల్సి వస్తుంది డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది విలువగాలవన్నీ ఖర్చు కానీ వాళ్ళు చివరికి ఆ సత్యాన్ని గ్రహించే టైంకి అది అవును ఈ బ్రదర్ చెప్పింది కరెక్ట్ కాదు సిస్టర్ చెప్పింది కరెక్ట్గా అని రియైజ్ అయితే ఇంకే వారి బిడ్డల మీద కత్తులు ఉంటాయని వారి మీద గుండెల మీద గన్స్ ఉంటాయని నేను చూపించిన అప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా ప్రాణాలు త్యాగం చేస్తారు కాబట్టి ప్రకటన గ్రంథాలని వాటిలను మనం ధ్యానిస్తున్నాం ఇప్పుడు ఏంటంటే దేవుని బిడ్డలు ఆయనకి తిరుగుబడతనం చేస్తున్నారు ప్రపంచాత్మకంగా మతపరమైన జీవితం అది అట్లానే అన్నిలు కూడా ఆయనకి తిరుగుబడతనం చేస్తుండ్రు కాబట్టి ఇప్పుడు వారికి తీర్పు తీర్చడానికి దేవుడు వస్తున్నాడు విశాల్ ప్రజలు నీ దేవుడు ఎందుకు ఎందుకు ఉన్నాడంటే అక్కడ మనం చూస్తాము ఆదామ వాళ్ళ కాలంలో వాళ్ళు పాపం చేసి దేవుడు మనిషిని ఎందుకు సృష్టించి నేను పోయిన వారం చూపించిన దేవుడు మనిషిని ఎందుకు సృష్టించి అంటే తీర్పు తీర్చడం నేను చూపించిన వాక్యం మళ్ళీ మీరు ఎందుకు పుట్టాలా పెరగాల చదువుకోవాలా ఉద్యోగాలు చేసుకోవాలా పెళ్లి చేసుకోవాలా కుటుంబం ఎందుకంటే అందరికీ యుద్ధాలు నేర్పడం కోరుకు అని చెప్పిన అక్కడ ఉంది వాక్యమే ప్రతి ఒక్కరు యుద్ధానికి సిద్ధపడుతున్నారు ఎందుకంటే త్వరలో మనం వాటితో దుష్ట శక్తులతో యుద్ధం చేయబోతున్నాం విజృంభించి సింహము పరిగెత్తినట్లు పరిగెత్తి గాండ్రించి వాళ్ళ మీద పడతాం మనం మరి యమకలను పగలగొడతాం అన్నట్టు దుష్ట శక్తులను అపవిత్ర మనం అందువరకు దేవుడు మనల్ని ఏర్పరచుకోడు కానీ మనిషి పాపంలో పడిపోయి తిరుబర్తనం అప్పుడు దేవుడు ఇంకొవన ఎన్నుకోవాలా అందుకని దేవుడు ఇసాల కలికున్నాడు ఒక చిన్న గుంపుని కనీసం వీళ్ళన్నా ప్రపంచంలో నుంచి ఒక చిన్న గుంపు వీళ్ళన్న నా కొరకు జాగ్రత్తగా జీవించి ఒక అనొక దినం వాటికి తీర్పు తీరుస్తాను దేవుడు పిల్లలు కానీ ఇస్రాల్ వాళ్ళు చెడిపోయినారు తిరువార్తనం చేసినారు అందుకు ఇప్పుడు క్రైస్తలని అనుకున్నాడు దేవుడు కానీ క్రైస్తలు కూడా తిరుగుబార్తనం చేసినారు అందుకు అందులో నుంచి చిన్న గుంపుని ఏర్పరచుకుంటూ శేషం అంటాడు ఇది జరుగుతుంది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ చిన్న గుంపు ఏ రీతిగా ఆయన కొరకు జీవించగలరు నువ్వు అసలు నీకు నిద్రనే పట్టదు ఈ సత్యం గ్రహించినప్పుడు నువ్వు రెప్ప కుటుంబాలు కట్టుకొని అది కానీ కాదన్న విషయం మనకు తెలిసి దేవుని చిత్తం దేవుని చిత్తం ఏంది ఈ తెరుపు పడతానం చేసిన జగదతులకు తీర్పు తీర్చాలా నేను నీతో తీర్పు తీర్పిస్తా వాళ్ళకి నేను ఎందుకు కొట్లాడాలని నా సృష్టం మీద మిమ్మల్ని నేను అప్గ్రేడ్ చేపిస్తాను పరుషుదాత్మ అభిషేకం గురించి మిమ్మల్ని ఒక లెవెల్కి తీసుకెళ్తాను అప్పుడు మీరు వాటితో కొట్లాడి వాటిని ఒక పడతారు తీర్పు తీరుస్తారు నువ్వు నోట్ల నీ నోరు విప్పి నువ్వు తీర్పు ప్రకటిస్తే ఆ దుష్ట శక్తులు చనిపోతాయి నరకానికి వెళ్ళిపోతాయి శాశ్వతంగా అంత పవర్ ఉంటుంది నీ నోట్లో రక్షింపబడ్డ వారి నోట్లు మరి విశేషంగా పరిశుధాత్మ అభిషేకం వారి నోట్లు ఎంతో పవర్ ఉంటుంది దుష్ట శక్తులలో మీరు చనిపోవాల్సిందే ఏ సికృష్ణ నామంనంటే అవన్నీ ఈ లోకాన్ని విడిచిపెట్టి నరకానికి వెళ్ళిపోవాల్సిందే అంత పవర్ ఉంటుంది కానీ ఈ సత్యాన్ని మనం చూపించలేక ముసలమ్మ ముచ్చట్లతో మొత్తం సమయమంతా వృధా ప్రపంచాత్మకంగా కానీ ఇప్పుడు ఈ సత్యాన్ని ఈ దుష్ట ఈ అపవిత్ర ఆత్మలు ప్రపంచంలోని ప్రజలందరినీ ఏసు ప్రభుకి వ్యతిరేకంగా రేకెత్తించినాయి చూడండి సరే పఠన గంధము పదహారవ అధ్యాయము పద్నాలుగవ విషయంలో ఈ అపవిత్ర అవి సూచనలు దయ్యముల ఆత్మలే కాబట్టి ఈ ఆత్మ ఏసు ప్రభుకి విరుద్ధంగా ఉన్నది దయ్యంది అని చెప్పాల మనం ఆ మూడు ఒకటే ఘట సర్పము మృగము అబద్ధ ప్రవక్త ఈ మూడు దయ్యంలా ఆత్మలే అవి ఒకటే మూడు అవి సర్వాధికారైన దేవుని మహాదినంన జరుగు యుద్ధములకు లోకం అంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారి యుద్ధకు వెళ్ళి హెబ్రీ భాషలో హార్ మిగిన్ అను చోటుకు వారిని పోగు చేసేను చేసేను ఆల్రెడీ అయిపోయింది అందరూ రెడీగా ఉన్నారు ఏ టైంలో యుద్ధం అవుతుందో తెలియదు థర్డ్ వరల్డ్ వార్ యుద్ధం అంటారో ఏమంటారో బాహాటంగా ప్రపంచాత్మకం జరగబోయే యుద్ధం ఇది అందులో ఈ లోకస్తులు అందరూ సర్వాధికారిన దేవునికి విరుద్ధంగా తన కుమారునికి విరుద్ధంగా లేస్తున్నారు దాని తన కుమారులకు విరుద్ధంగా అంటే మనకి విరుద్ధంగా లేస్తున్నా ఇప్పుడు నీకు అపరిమితమైన పవర్ ఇచ్చిండ్రు దేవుడు వాటిని నీ గంటలోకి తీసుకోవడానికి నువ్వు నోట్ల నుంచి ఒక మాట రిలీజ్ చేస్తే చాలా చనిపోతారు ఒకసారి చూడండి తిమ్మతి రాష్ట్ర ఇది ఎంతవరకు కరెక్ట్ బ్రదర్ నువ్వు చెప్పేది రెండవ తిమతికి రాసిన పత్రిక చూడండి వాక్యం రెండవ తిమ్మతికి రాసిన పత్రిక అధ్యాయము పద్నాలుగుగా వచ్చినాం పౌలు మాట్లాడుతుండ్రు అసలు ఎప్పుడైనా మాట్లాడలే ఫస్ట్ అంటే లాస్ట్ అక్కడ మాట్లాడుతుండే రెండవ తిమతికి రాసిన పత్రిక అధ్యాయము పద్నాలుగు వచ్చినాం అలెక్స్ అను కంచరి నాకు చాలా క్రీడు చేస్తాను అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చాను చూడండి అట్లా ఎప్పుడు అసలు వేరే వాళ్ళ విషయంలో ఎప్పుడైనా మాట్లాడలేదు కానీ ఈ అలెగ్జాండర్ అనే విషయం వ్యక్తి విషయంలో మాట్లాడుతున్నాడు పౌలకి ఈ తిమ్మతి అంటే ఎఫసికి సంబంధించాడు కదా తిమతి కాబట్టి ఈ అలెగ్జాండర్ అనేవాడు పౌలకి తెలుసు తిమ్మతికి తెలుసు అయితే పౌలు సేవకి పౌలకి వ్యతిరేకంగా ఈ కాపర్ స్మిత్ అంటే కంసలోడు ఈ అలెగ్జాండర్ అనేవాడు రాగి పనులు చేసేవాడు అన్నట్టు అలెగ్జాండర్ అనేవాడు ఈ అలెగ్జాండర్ అనేవాడు పౌలికి ఎంతో హాని చేసినట్ట హీ డిడ్ మీ గ్రేట్ హార్మోన్ అంటే పౌలు దాన్ని ఎంతగానో వేదనతోనే చెప్తున్నాడు అనమాట నాకు ఎంతగానో కష్టం పెట్టింది ఈయన భరించరనంతగా కష్టం పెట్టింది నాకు ఈయన అంటున్నాడు సాధారణంగా ఎటువంటి క్షమించమని మనం ప్రార్థన చేస్తాం కదా కానీ ఇక్కడ ఏమంటుంది తెలుసా దేవుడు ఖచ్చితంగా వీని శిక్షించాలా ఇటువంటి వాడు ఎంత చెప్పినా విననివాడు దేవుని సేవకులకు బహుగా శ్రమ పెట్టేవాడు వీడు ద లాడ్ విల్ రీపే హీమ్ అకార్డింగ్ టు హీస్ డీట్స్ ఖచ్చితంగా వీడిని దేవుడు వీనికి న్యాయం చేస్తాడు సరే మనకి నేను చాలు ట్రై చేసినా కానీ ఎక్కడ కూడా దొరకలేదు ఈ అలెగ్జాండర్ అనేవాడు ఎవడు ఎందుకు పౌలికి ఇంతగా హాని తలపెట్టిండు అనేది ఎక్కడికి కనిపించలేదు నేను ఎక్కడ చూడలేదు కూడా ఎక్కడ దొరకలేదు ఇన్ఫర్మేషన్ నా సరే మీకు ఎవరికైనా అవకాశం ఉంటే చూడండి చరిత్రలో ఎవరు ఈ అనేవాడు ఎఫ్ఎస్సీ సంఘం ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నవాడు తిమ్మోతిత్వం చెప్తున్నాడు పౌలు ఆయన నాకు చాలా హాని చేసిండు ఆయన చేసిన హానికి తగినట్లు మనుషులు ఏ పంటని విత్తనో ఆ పంటనే కోయినో అని చెప్పబడ్డ వాక్యం వాళ్ళ జీవితం నెరవేరును కాక అన్నట్టు మాట్లాడుతున్నాడు చాలా మాట్లాడం కదా కానీ మాట్లాడాలని కూడా ఉంది వాక్యం కానీ ఎవరి గురించి మాట్లాడతాం మనం చెప్పండి నీకు హాని చేసిన వాడు ఈ లోకంలో ఒకనొక దినం నాదా సత్య ఈ భూనివాసులకి ఎందాక తీర్పు తీర్చకుంటాం అంటారు గొప్ప జనం కాబట్టి హార్ అనే ప్రాంతానికి ప్రపంచంలోని రాజులందరినీ జమ చేసింది ఈ అపితాత్మలు దేవునికి విరుద్ధంగా దేవునితో యుద్ధం చేయడం ఊహిస్తేనే ఆశ్చర్యం అనిపిస్తుంది పదిహేడవ అధ్యాయం మనము త్వరలో చుట్టబోతున్నాము పదిహేడవ అధ్యాయంలోనే ఇవన్నీ బహుతేటగా మనకు అర్థమైతే ఈ రాజులు ఎవరు ఎక్కడెక్కడి నుంచి అవన్నీ మనం చూసి చూసిస్తాం చివరికి మీరు అనుకోవచ్చు ఈ రాజులు ఎవరంటే ప్రకృతి సృష్క ఫలన్ని బ్రదర్ లేక ఆత్మీయంగా ఉంటాయి అవి కూడా అవి మీకే ఉప్పు చెబుతున్నా సిద్ధపడండి ప్రార్థనా పూర్వకంగా నేను చూపిస్తున్నా రోజు ఇప్పుడు మటుకు త్వరగా ఈ అపవిత్ర ఆత్మలు ఏ రీతిగా జమ చేస్తాయి అవి చేసే సూచనలు ఏంది అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే హార్ మెగిన్ అనే పదం అర్థం కాకపోతే మనం ఎంతగా ప్రయత్నించినా ఇవి మన తలకి కాబట్టి మొదటిదిగా హార్ మెగిందోన్ వరం నేను అటుకున్న వరం మీకు చూపించింది అది పోయిన వరం అనుకుంటే చూపించింది నంబర్స్ నుంచి హెచ్ హార్ ఇది న్యూ టెస్ట్మెంట్ కాబట్టి క్రత కాబట్టి గ్రీక్ పదాలు ఇవన్నీ జీ సెవెన్ వన్ That means, of Hebrew origin, H2022 and H4023. I think, we will choose culture, H2022 and H4023. It means, H2022 and H4023 is a mountain or a range of hills. It means, there is no mountain, there is no mountains, there is no condol. There is no condol, there is no condol. అంటే లేక లెక్కర్ కు మించిన కొండలు అని కూడా ఉంది అక్కడ తర్వాత హెచ్ ఫోర్ జీరో టూ త్రీ ఏముందంటే హెచ్ ఫోర్ జీరో టూ త్రీ ఫ్రమ్ హెచ్ వన్ ఫోర్ వన్ త్రీ ఏముందంటే రాండేవ్యూ అంటే అందరు సమూహంగా కలిసి రావడం అనేది రాండేవ్యూ అంటాం అందరూ కలవడం అందరు ఒక సెలకి వచ్చి కూర్చోవడం రాండేవ్యూ అది సరిగా ప్రొనౌన్స్ చేయడానికి చాలా మంది స్టూడెంట్స్ కి అయితే నేను పై చూపించిన ఈ జేమ్స్ నంబర్స్ లో హెచ్ టూ ఫోర్టీన్ థర్టీన్ ఏముందంటే హార్ అంటే కొండ మెగిద్దో అంటే ఒక స్థలం అయితే స్ట్రాంగ్ నెంబర్స్ లో హార్ మెగిద్దో కనిపిస్తుంది కానీ మెగిద్దో అని మనం చూస్తే అప్పుడు అర్థమవుతుంది అట్లా నేను కామెంటరీస్లో చూసిన ఎక్కడ లేదు అట్లా కామెంటరీస్ అంతా మిస్ అయిపోయినారు అది మిస్ కావడం వలన తర్వాత వాళ్ళు రాసిన కామెంటరీ అంతా మిస్లీడ్ అయిపోయింది వాళ్ళకి అందుకు మనం బహుజాగ్రత్తగా వీటిని పరిశీలించలా ఈ ఇది హార్ మెగిద్దో హార్ అంటే కొండ మిగిద్దో అనేది స్థలం అయితే ఇది ఎక్కడ ఉందంటే గతంలో పాత నిబంధన కాలంలో ఉన్నాయి గత నిబంధన కాలం వస్తాయని మనకు తెలుసు ఇవి మనము అక్కడ చూస్తూ ఉంటాం పాత కాలంలో ఉన్న ప్రాంతాలు ఇవన్నీ కనీసం ఒక మూడు నాలుగు ప్రాంతాల మనం చూస్తాం రెండో రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదవ వర్షంలో ఆ మిగిద్దో ప్రాంతంలో ఓడిపోతారు ఆ శత్రు రాజు వచ్చి ఇసాల్ రాజుని చంపేస్తాడు మీరు తర్వాత చదవండి ఆ రాజు ఎవరు అనేది రెండవ అధ్యా రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఈ ఆర్మి యుద్ధం అనే ప్ర స్థలంలో ఇస్సల్ ఓడిపోయినరు తర్వాత ఇస్సల్ పజలకి ఉన్న కణానీయులు ఓడిపోయినట్టు మనం చూస్తాము న్యాయధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారవ వచనంలో తర్వాత న్యాయధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో అంటే ఈ ఆర్మి అనే స్థలము ప్రతిసారి చరిత్రలో పాత నిబంధన పుస్తకాలలో యుద్ధానికి సంబంధించిన స్థలము అని చెప్తున్నాడు అక్కడ ఇస్వాల్ ప్రజలకి విరుద్ధంగా అన్యలు యుద్ధం చేసినట్లు మనం చూస్తాం రెండుసార్లు ఇస్వాల్ ప్రజలు గెలవడం చూస్తాము ఒకసారి ఇస్సల్ ప్రజలు ఓడిపోవడం చూస్తాం కాబట్టి ఇది బాగా అర్థం చేసుకోవాలా ఇది యుద్ధానికి సంబంధించింది దాని తర్వాత అందరూ అంటే దేవుని బిడ్డలు దుష్టలు యుద్ధం చేయబోతున్నారన్న విషయాన్ని అక్కడ మనం చూస్తాం కానీ మనకు తెలుసు ఆత్మీయతృత్వం వ్యక్తి చూస్తే దుష్ట శక్తులు వాళ్ళ చుట్టూ వాళ్ళతో పాటు ఉన్న దయ్యాలు వీరి దగ్గర ఉన్న దేవతలు కొట్లాడడం చూస్తుంది యుద్ధంలో తర్వాత అనేకమైన కొండలు అన్న పదం ఎప్పుడైతే చూడగలిగిననో మెగిద్దోకి హార్ మెగిద్దో అంటే అనేకమైన కొండలు వాళ్ళ అని ఎప్పుడైతే ధ్యనో అప్పుడు నాకు అవి అది నా కళ్ళు నిలబడింది ఎందుకంటే నేను చాలా ప్రయాసపడుతున్నాను ప్రభు గతంలో చదివినాయి అన్ని ప్రకృతి సహజంగా ఉన్నాయి ఇంకెక్కడ ఇంటర్నెట్ అన్ని ప్రకృతి సహజంగానే ఉంటాయి హండ్రెడ్ కామెంట్రీస్లో కూడా అట్లనే ఉంది కానీ నాకు తెలిసి ఇది పాతవి గతించే సమస్త కృతమైనది ఇదంతా ఉపమాయతకు చెప్పబడింది కాబట్టి ఇది దేనికి సంబంధించింది ప్రభు అని బహుప్రాసపడుతుంటే నేను కొన్ని గంటలు అప్పుడు దేవుడు నాకు జ్ఞాపం చేసింది ఏంటంటే హార్ అంటే కొండలకు సంబంధించింది కాబట్టి కొండలు అంటే ప్రతి కొండ మతపరమైన జీవితానికి సాదృశ్యం అని గతంలో మనకు చూపించిండదు అప్పుడు నాకు కూడా గ్రహించగలిగిన దేవుడు ఎప్పుడు కొండల మీద వీరు దేవుణ్ణి కానీ లేక దేవతలని ఆరాధించినట్టు మనం చూస్తాం ప్రజలు కొండ అనేది ఎప్పుడు ఉన్నత స్థితికి సంబంధించింది కాబట్టి ఆ కొండ మీద దేవుడు మనుషుని కలుసుకునేవాడు కాబట్టి విశాల్పాలు కొండ మీద పోయి దేవుని అదే రీతిగా అన్యులు కూడా కొండల మీదనే వారి విగ్రహ వారి మందిరాలు కట్టుకొని ఆర్దించేవాళ్ళు ఉదాహరణకు మనం కొరత సంఘంలో చూస్తాం అది గుంట మీద కట్టినట్టు ఇప్పుడు మనకి హైదరాబాద్ గుంట మీద టెంపుల్ ఉందో హైదరాబాద్ నుంచి ముప్పై నలభై కిలోమీటర్ల తర్వాత వస్తుంది కదా అట్లనే కొరతి సంఘంలో కూడా అంతే కొరత సంఘం కింద ఉంది పైన ఆ దేవత ఉంది ఆర్తమీ దేవత డయానా ఆ దేవత మందిరం ఉంది కాబట్టి చరిత్రాత్మకంగా ఈరోజు కూడా చూస్తే మీరు కొండల మీద ఉంటే మందిరాలు కట్టుకున్నారు మీరు గమనించండి ఇండియాలో కొండల మీదనే ఉంటాయి మందిరాలు అది అదొక చిహ్నం అన్నట్టు ప్రకృతి సహజంగా ఉప్మాన రీతికి అర్థం చేసుకోవాల్సి కొండ అంటే మతానికి సాదృశ్యం లేక దేవతకి సాదృశ్యం ఇవన్నీ ఏసు ప్రభుకి వ్యతిరేకం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆర్మీ గిద్దు అనే పదం కాబట్టి మనకు తెలుసు ఈ యొక్క కొండల మీద వారు దేవతలకు ధూపం వేసి అని మనం చదువుతాం కాబట్టి ఈ కొండలన్నీ ఏసు ప్రభుకి విరుద్ధంగా ఉన్నాయి మోసే కూడా మనం చూస్తాం కదా ద్వితీయోపదేశ కాండంలో ఎక్కడ జ్ఞాపకం చేస్తుంది పదకొండ అధ్యయం అనుకుంటా ద్వితీయోపదేశం మనం చదవం కానీ అక్కడ రెండు పర్వతాల గురించి మాట్లాడతాడు మోస్ట్ ఈసారి పల్లిని రెండు పర్వతాల మీద చూపిస్తాడు గెరిజీ పర్వతము ఏ బాలు పర్వతం అంటే విశాలమైనది అనర్థం ఏ బాలు అంటే బోడి బోడిగు ఉన్నది అనర్థం కాబట్టి గెరిజీము అంటే ఆశీర్వాదకి సాదృశ్యమైన పర్వతము ఏ పర్వతము అంటే శిక్షకు నాశనానికి సాదృశ్యమైన పర్వతం అని చెప్తాడు అదే రీతిగా సీనాయి పర్వతం మనం చూస్తాము సీయోన పర్వతం మనం చూస్తాము సీనాయి పర్వతము పాత నిబంధన జీవితానికి సాదృశ్యము సీవును పర్వతము కృత నిబంధన జీవితానికి సాదృశ్యం ఎందుకు సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం అనుకరించబడింది అంటే ఓల్డెస్ట్ మెండ్ పాత నిబంధన మూషకి పర్వతం మీద మన ప్రభు నివసిస్తున్నాడు కాబట్టి అది కృపకి సాదృశ్యం కాబట్టి నువ్వు ఎన్నుకోవాల్సింది ఏ పర్వతము పాత నిబంధన కాలపు మనిషివైతే సీనాయి పర్వతం ఉండేవాడివి కానీ నువ్వు ఇక్కడ రక్షణ పొందిన వాడివి కాబట్టి నువ్వు సీవును పర్వతం సంబంధించిన వాడివి కానీ ఇంకొక పర్వతంగా ఉంది హోరేపు పర్వతం అని అక్కడ మోషే మొట్టమొదటిసారి దేవుణ్ణి స్వరం విన్నాడు ఆ యొక్క మండు చిన్న పూతకు సంబంధించిన విషయాలు అక్కడ మనం నేర్చుకుంటాం అదే రీతిగా యోహాన్స్ వార్తలు చూస్తాము సమరస్యత మాట్లాడతప్పుడు ఏ ప్రభు అమ్మ మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారమ్మా మేము తెలిసిన దాన్ని అన్నప్పుడు ఆయన అంటుంది మా గెరిజిం పర్వతం మీద ఆరాధించారు దేవుణ్ణి కానీ మీరు దాన్ని కూలగొట్టింటారు ఎందుకు అంటే ఎర్షలేంలోనే ఆరాధించాల దేవుణ్ణి వేరశల్యంలో ఉన్న సలోమం కట్టిన మందిరం కూడా కొండ మీదనే కాబట్టి సమరలకి మందిరాలు లేవు ఉన్న మందిరాలకి రాని అప్పుడు వేసుకో మాట్లాడుతున్నామో దినం వస్తుంది మీరు ఎక్కడ పోయి ఆరాధించడం అవసరం దేవుడి ఆత్మ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ కాబట్టి ఈ మంత్ ఈ యొక్క ఏమంటాం మనం వీటిని కొండలు ఈ కొండలు మతాలకి సాదృశ్యం దేవతలకు సాదృశ్యం ఇవి ఏసేపు ప్రభుకి వ్యతిరేకంగా లేబట్టి పాత నిబంధన కాలం మొలుకొని ఈ రోజు వరకు కూడా నేను థియాలజీ కాలేజీలో ఉన్న రోజులలో ఏన్షియంట్ రిలీజియన్స్ గురించి నేను విన్నా చాలా మటుకు హిందూ మతం గురించి ఒక ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఫారినర్ హిందూ మతం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇండియాలో పుట్టిన మనకే తెలియదు అని బయట దేశస్తుడు హిందూ మతం గురించి ఒక స్త్రీ జర్మన్ లేడీ జర్మనీ దేశస్తురాలు వృద్ధాప్యం అప్పటికే ఆమెకి డెబ్బై ఎనభై సంవత్సరాలు వారం చెప్తుంది లెక్చర్ ఒక ఆరు రోజు ఐదు రోజులు చెప్పింది లెక్చర్ పొద్దున్నది సాయంత్రం వరకు ఐదు రోజులు అట్లా నేర్చుకున్న అవన్నీ విషయాలు తర్వాత నేను కూడా కష్టపడి నా ఉన్న ప్రయత్నాలతో నేను కూడా పురాతనమైన మతలు తర్వాత ఈ నవీన కాలపు మతాలు అంటే ఈరోజు ఏన్షింట్ రిలిజన్స్ మోడర్న్ రిలిజన్స్ ఇవన్నీ దేవునికి విరుద్ధంగా ప్రజలను చెప్పింది సరే ఏన్షింట్ రిలిజన్స్ అన్ని తిరిగి తిరిగి వచ్చేసే నేను మీకు చూపించిన ఎందుకంటే ఆ బాల బయలు దేవత స్తారు దేవత ఇవన్నీ ఇవన్నీ తిరిగి వచ్చేసినాయి చూపించినాయి ఎందుకంటే ఆ దేవతలు నేను ఒక రోజు మీకు చూపిస్తాను తీర్థంగా ఇప్పుడు చూపించాను అవి ఎట్లా వచ్చినాయి ఈ రోజు ప్రపంచంలో ఎట్లా ఆహ్వానించారు ఈ మనుషులు అవి బయలుదేరినాయి కానీ కొంతకాలంలో మనం ధర్మేసినాం ప్రార్థనా జీవితం ద్వారా అది ఇప్పుడు క్రైస్తవులు చలపడాం వలన అవన్నీ వాపసు వచ్చేసినాయి ప్రపంచం కాబట్టి ఇవన్నీ తిరిగి వచ్చేసినాయి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పాత కాలపు మతాలు ఎన్నో ఉదాహరణగా ఐగుప్తిల మతం ఒకటి మనకి తెలుసు ఐగుప్తిల మతం దాని తర్వాత గ్రీసు దేశస్తుల మతం గ్రీక్ మతం అంటాం దాని తర్వాత రోమిల మతము దాని తర్వాత బబులోను మతము అస్టూరిల మతము దాని తర్వాత పారసిక దేశపు మతము సూర్యుని పూజిస్తారు కదా పారసికులు దాని మన దేశపు మత హిందూయిజం బుద్ధిజము జైనిజం ఎంతమంది తెలుసు బుద్ధిజము రెండు వేల స్టార్ట్ అయింది మన దేశంలో మంచి మించు అదే సమయంలో జైన మతం కూడా స్టార్ట్ అయింది మన దేశంలో చాలా మందికి తెలియదు ఈ హిందూయిజం అనే మతము నుంచి వచ్చింది ఇండియాకి ఒకప్పుడు లేదు మన దేశాలు ఈ మతం ఇది చెప్పుకునే అన్ని అబద్ధాలు కానీ ఇది యూరోప్ వచ్చిన మతం ఇది ఒక్కొక్కరొరు కూడా హిస్టరీ చదివినా కాబట్టి చర్చిస్తే నాకు తెలిసి ఇవ్వాలి దాని చైనీస్ మతం ఈ చైనీస్ మతంలో పూర్వీకులను ఆరాధిస్తారు వాళ్ళు తాతల నిమ్ము ఆరాధిస్తారు వాళ్ళు ఆశ్చర్యమారు అదే రీతిగా కన్నన దేశపు మతం దాని యూరోపియన్ మతాలు రకరకాల మతాలు ఇవన్నీ మతాలు ఆఫ్రికన్ దేశంలో రకరకాల మతాలు దాని తర్వాత ఇస్లాం మతం ఇస్లాం మతం వచ్చే దగ్గర దగ్గర పదిహేను వందల చరిత్ర దాని తర్వాత మాయా మతము మతం అనే ఒక ఇవన్నీ పూర్వీకుల మతాలవి ఆ మతాలన్నీ దేవునికి విరుద్ధంగా నిలబడ్డాయి ఆ రోజులలో ఇస్రాయల్ పలు కొన్నింటికి బానిసలేనారు కొన్ని మతాలను ఆచరించారు వాళ్ళు మరణించి ఆయన శిక్ష ఈ మతాలకి విరుద్ధంగా నువ్వు నిలబడకపోతే ఆయన ఆ రోజు నువ్వు దేవదూతలకి తీర్పు తీర్చలేవు అందుకే ఈ దేవదూతలు ఏం చేశారు పడిపోయిన వాళ్ళందరూ ఈ మతాలని క్రియేట్ చేసి ప్రతి మతానికి ఒక దేవదూత లీడర్ లాగా ఉన్నది రోజు ప్రతి మతము దుష్టాత్మలయే ప్రతి మతం వెనకాల అయితే ఈ నవీన కాలానికి సంబంధించిన మతాలు మరి విశేషమైన అవి నేను వచ్చేవారని ఎందుకంటే ఇవి మరీ డేంజరస్ మతాలు ఇవి ప్రతి దాని వెనకాల ఒక దురాత్మ ఉంటుంది ఈ దురాత్మలు ఈ మతాలని ప్రబోధిస్తూ అనేకలని ఆకర్షించుకుంటున్నాయి ఎందుకంటే అపిత్రాత్మల కథ సూచ్యక్రియలు చేస్తూ ఆకర్షించుకుంటాయి అందులో నాస్తికత్వము శాస్త్రవాదము ఇట్లాంటి రకరకాల మతాలు బహుళీకరణ వీటికి సంబంధించి నేను వచ్చానని చెప్పేసి మీరు ఫస్ట్ టైం వింటారు ఇవన్నీ మానవతావాదము అనుబంధవాదం ఇట్లాంటి రకరకాల మతాలు భోగవాదం అని ఇవన్నీ యేసుప్రభుకి విరుద్ధం ఏసుప్రభు యొక్క బోధకు విరుద్ధం కాబట్టి కాబట్టి ఈ ఈ బోధలని పాటించే వాళ్ళందరిలో దురాత్మలు ఉంటాయి ఎందుకంటే అవి ఆకర్షించుకునే ఆల్రెడీ విన వినడానికి బాగుంటాయి కానీ ఇవి మోసమని మనం అర్థం చేసుకుంటే వచ్చే వరం ఈ మతాలన్నీ ప్రపంచంలో ప్రజలందరినీ ఆకర్షించుకొని దేవునికి దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా రావడమే ఆర్మకిద్దని యుద్ధం అయితే అవి ఏ రీతిగా వారిని ఆకర్షించుకొని నేను ఎంత చూపించినా అపవచ్చద్ధతో ధన ఐశ్వర్యం అదే రీతిగా అధికార వ్యామోహం ఒక్కసారి వాడు ఎలక్షన్స్ లో ఓడిపోతే వాడు దయం పట్టణం లాగా ఉంటాడు విద్యం ఇస్తుంటాడు పవర్ పోవద్దు వాలకి అధికార దాహం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి పొలిటీషియన్స్కి దాని కొరకు ఏమైనా చేస్తారు మనుషులను చంపన్నా చంపుతారు కొంటరు లేకుంటే చంపుతారు కాబట్టి ఈ మతాలు అన్ని ప్రభుకి విరుద్ధంగా కొండలు కాబట్టి హార్ మిగిద్దో అంటే కొంటర్ల స్థలం తర్వాత అంటే బహుగా పండిన స్థలం అని కూడా మనం చూసినా పోయిన వారం అది నేను వచ్చాను చూపిస్తా పాపము పరిపక్వం చెందింది కాబట్టి ప్రభు రావాల్సిందే తన కొడవలు పెట్టి కొయాల్సిందే దానికి సంబంధించింది కూడా హార్మీ యుద్ధానికి సంబంధించిన పదం కాబట్టి వచ్చే వరం ఈ ఆర్మీ సంబంధించిన విషయాన్ని నేను ముగించేస్తా మనం త్వరగా పదిహేడవ అధ్యానికి వెళ్ళిపోతాం అంటే ముగించడం అంటే పదహార అద్యం ముగిస్తాము హార్మీకి సంబంధించిన విషయాలు పదిహేడవ అద్యంలో బహు దీర్ఘంగా ఉంటాయి ఈ రాజులు ఎవరు ఇవన్నీ మరీ దీర్ఘంగా మనం చూడబోతున్నాం ప్రతిదీ ఆత్మీయంగా ఎందుకంటే ప్రకృతి సారంగా చూస్తే అవి ఆల్రెడీ చెప్పబడ్డాయి ఎక్కడ పోయినా దొరికితే కానీ వీటి ఆత్మీయ సత్యాలు ఎక్కడ దొరకవు నాకు తెలుసు నేను అహంతం చెప్తున్న మాట కానే కాదు నేను ప్రయత్నించిన నాకు దొరకలేక్కడ అందుకే ప్రార్థనలు ఎక్కువసేపు చేయమని చెప్తా నేను నువ్వు చేయకపోతే తన దాసులకు తాను బయలుపరచాడు ప్రభు తాను సంకల్పించిన వాటిని తన దాసులకు బయలుపరచకుండా ఏదియూ చెయ్యడు కాబట్టి తన దాసులైన ప్రవక్తలకి వీటన్నిటినీ చూపించకుండా ఏమీ చెయ్యడు ఈ అబ్రామ్కి నేను చెప్ప అబ్రామ్కి చెప్పకుండా ఇది రహస్యంగా ఈ విషయం సదర్మ గుమరాన్ని నేను శిక్షించబోతున్నాను అబ్రామ్ చెప్పకుండా చేస్తానా కాబట్టి అబ్రాహం సంతనం మనకి చెప్పకుండా ఏమైనా చేస్తారా ఆయన లోకంలా నువ్వు ఆయన సంతనం లేవు అంతే తేడా కాబట్టి పురాతనమైన మతాలు నవీన మతాలు ఇవన్నీ మన అబ్రహుకి విరుద్ధంగా ప్రజలని పూరి నువ్వు ఈ మతాలను గురించి తెలుసుకొని ఇది అబద్ధం అనే రుజువు పరచగలవా ఈ సవాలు నేను తీసుకున్నా నేను హేతువాదులకు కూడా చూపిస్తా అది అబద్ధం నువ్వు నమ్మింది అబద్ధం నాస్తికులకు చూపిస్తా నేను నాస్తికత్వము అబద్ధం అని రుజుపరుస్తా నోరు మూసుకుంటారు కరెక్ట్ నువ్వు చెప్పినట్టు కానీ చేసినా ఒప్పుకోరు శాస్త్రవాదం అంటే సైంటిజం అంటాం ఇంగ్లీష్ శాస్త్రవాదము ఇది అబద్ధం అని రుజుపరుస్తా ఈరోజు కూడా నువ్వు ఒక ఒక్క చుక్క రక్తం తయారు చేయలేకపోయినావు ల్యాబ్లా ఈరోజు కూడా ఎవడు కూడా మానవ అండంను తయారు చేయలేకపోయినాట్టు సైన్స్ ఈరోజు కూడా ఎవడు ల్యాబ్ పురుష వీర్యాన్ని తయారు చేయలేకపోయినాడు భూమి ఆకర్షణ ఎక్కడ ఉందో చూపించలేకపోతున్నాడు ఎట్లుందో చూపించలేకపోతున్నాడు గాలి ఎట్లుంటుందో చూపించలేకపోతున్నాడు కరెంట్ ఎక్కడ చూపించలేకపోతున్నాడు కరెంటు పట్టుకుంటే షాక్ కొడతా అని తెలుసు కానీ కరెంటు చూపించలేకపోతున్నాడు కాబట్టి ప్రతి దా బలహీనత ఉంది కానీ ప్రభు మన్నాలో అది నిర్మలమైన ఉదకం అది దాంట్లో ఎటువంటి డౌట్స్ లేవు అందుకు దాన్ని మనం సంపూర్ణంగా నమ్ముతున్నాం వీటిని ఎదుర్కోవాల త్వరలో రాబోతున్న ఇవన్నీ ప్రతి స్థలంకి నీ పిల్లలు నాస్తికులు తరవుతారు ఎట్లా చెప్పగలవాడి నువ్వు బయట పోయి నేర్చుకొని వస్తారు వాళ్ళు నీళ్ళని రక్తంగా మార్చడం ఏమన్నా ఏమమ్మా అంటే నువ్వు చెప్పనే చెప్పలేవు నీకు బ్రదర్ మా పిల్లలు ఇట్లా బ్రదర్ వచ్చి ప్రార్థన చేయం బ్రదర్ అంటారు మళ్ళీ కానీ నువ్వెప్పుడు యుద్ధం చేసుకుంటావు నీ చేతిలోకి ఎప్పుడు నేర్పాల దేవుడు ప్రార్థిస్తాం కళ్ళు మూసుకుందాం పరశుద్ధి బాగు తండ్రి మీకు వందాలైనా మహాభయంకరమైన యుద్ధం త్వరగా జరగబోతుంది తండ్రి ప్రపంచాత్మకంగా ఇవి బయలుదేరినాయి ఆల్రెడీ అందరినీ పోగు చేసేసినాయి ప్రభావ ఇంకా రెడీ ఉన్నది యుద్ధం ప్రభావ కని మా విమోచనం కొరకు మేము ఎదురు చూస్తున్నాం సంతోషించండి ఇతరులలో మీరు విమోచింపబడబోతున్నారని మీరు హెచ్చరించినారు నేను దాని కొరకు మేము సిద్ధపడుతున్నాం నేను ఈ మతాల వెనకాల దురాత్మలు ఉన్నాయి వాటితో మేము పోరాడుతున్నాం ప్రభావాటి కూతులను తెలుసుకోవాల శత్రువు బలాన్ని గ్రహించకపోతే వాటితో మీరు యుద్ధం చేయాలన్న ప్రభావ వాడి బలం మీరు మాకు అధికారం ఇచ్చిన ప్రభావా కాబట్టి నిన్న వీటన్నింటినీ మేము గ్రహించి నేర్చుకొని ప్రభ్వా ప్రయాసపడ ఎక్కువసేపు ప్రార్థన కూర్చొని వీటన్నిటి తిరిగి తిరిగి విని రికార్డింగ్స్ని నేర్చుకొని నోట్స్ చేసుకొని మేము పర్యెత్తలా విజృంభించాలా ఈ దురాత్మలను దించేసేలా వాటి గద్దెలు ఎన్నో ప్రభు మతాలు ప్రతి మతం వెనుక దురాత్మ ఉంది అపవిత్రాత్మ ఉంది వాటిని మేము శాశ్వతంగా గద్దె దింపేసి వాటిని తర్మగొట్టాలా పాతలంలోకి అణచివేయాలా అటువంటి శక్తి మాకు అందరికీ కనుక నడిపించమని మంచిదర దయచేసి వీకరి స్థుదించినా కూడా సహాయపడమని ముఖ్యంగా నీలాంబర్ బ్రదర్ నిదించిన ప్రభావ మీ అంతా మీ సరిచీని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం వారి కుటుంబానికి ఆధారాలు ఇచ్చేయండి పిల్లలు చిన్న వాళ్ళు ఉన్నారు వారికి ధనం ఆర్థిక స్థితి చాలా భయంకరంగా ప్రభుత్వ డబ్బులు లేవు పిల్లలు చదువులు మానేసిరని విన్నాను ప్రభావం కిరాలు గత్ని కూడా లేదంటే ప్రభావ సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీరు మీ యొక్క ధన తీసుకొచ్చి మనం ప్రార్థిస్తున్నాం నైనా ఆ కుటుంబానికి ఆధారాలు ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అదే రీతిగా మా మధ్యలో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ అనారోగ్యంలో ఉంటున్నారు వారికి అందరికీ సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం నైనా ఏసు క్రీస్తునామాన స్వస్థపరచండి మరిని మీకు వరకు సంక్షణాలు లేవడైతే ప్రభావ బలహీరత నుంచి బలం అనుగ్రహించండి ప్రతి డిసీజ్ నుంచి సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరచుల ప్రతి డిసీజ్ ఒక డివన్ మీరు మాకు చూపించినారు వాటిని గద్దిస్తున్నాం వాటిని గద్దెలు దించేస్తున్నాం ఏసు క్రీస్తు నామాంన స్వస్థతలు దయచేయండి అందరినీ మీరు ఆ ప్రవర్శత పరచుకోమని ఏసు క్రీస్తు మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపుడు మనందరికీ సదాకాలం తోడండి అను దాకా ప్రైజ్ లాంటి ప్రైడ్ రన్ ప్రైడ్ రన్ ప్రైడ్ రన్ ప్రైడ్ రన్ ప్రైడ్ రన్ ప్రైడ్ రన్